శ్రీగురుభ్యో నమ్ హరి ఓ బ్రహ్మానందం పరమసు మూక్తి ద్వంద్వాతీకం గగనసదృశం తమక్ష్యం ఏకం నిత్యం విమలమచలం ధీ సాక్షిభూత భావాతీతరచిత సద్గురు నమా నమో విద్యా సాంప్రదాయ కతృభ్యో షిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజానరహి అద్యో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర స్వురు నిజగరు పరమగురు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీ ఓ శ్రీగరుభ్యో నమ హరి ఓం సదాశివసర అస్మదాచార్యపర్యం వందేగరం పరా ఒక దేహధారీ తను నకలావస్థలు జనించి చని నా విధమున అకలంకమైన బయలులో ప్రకటం వై లేనీయరుక బయలుండోచి తన ముచ్చట పరికించి లేచి ఒక కొంత సేవ ఉండేటందుకు సకల తన విండ చను తేరను బయలుచి తన ముసట పరికించి లేచి ఒక దేహధారి తనువున సకలావస్థలు జనించి చనిన విధమున అకలంకమైన బయలులో ప్రకటంపై లేని ఎరుక బయలుండజూచి తన ముచ్చట పరికించి లేచి ఒక కొంతసేపన ఉండేటందుకు లేక సకలము తన వెంట చను చనుదేర చను బట బయలుండ చూచి తన ముచ్చట పరికించి లేచి ఇది పదవి భయాలు మనమందరము కూడా దేహదారులమే కాబట్టి ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి దేహధారిని స్వీకరించారు ఇక్కడ స్వీకరించి जहलक्षण अजहलक्षण जहद जहल, लक्षणम्, जहल, लक्षणम्, जहल बोधना लक्षण नी पद्धति लक्षण युत शिष्यु एरक विवे पद्धतिरकू सामयत् परच प्रधानमें अंश काम गिपरचे बदल एर लेनेण पद्धति एरक वर्णन जरूर ఒక దేహధారి మన గురించి స్వీకరించాడు మనల్నే ఉపమానంగా స్వీకరించాడు నిజ శిష్యుడిని ఉపమానంగా స్వీకరించాడు అనేటటువంటి ఎనిమిది దేహములు ఉన్నాయి ఆ ఎనిమిది దేహములను ధరించినటువంటి ఎనిమిది సాక్షిత్వ లక్షణాలున్నాయి కనుగొన దేహములు ఎన్ని अद्वैत अचलमेमेंगनी आरंटरग्ड़ी विधम नो अं अटे देहात्म भाव पी अटे जीवात्म व्यवहारस्वती प्रतिबिंब सनमेंट आभा चदाभाग् जीवो ब्रह्म अने ब्रह्म निष्ठे परणाक्रमा चपे पदा अद्वैत पद्धति अद्वैत चिटचरी मेटू परम गोधना बोधन निर्णय अंदनी तत्व वर के विचारण ने आपमनी अद्वैत चपले तत्वसी महावाक्य अ पदस्था निबड़ी तत्वात परिवतीत परंज्योति अहमेवाहमें परम प्रतिपादी ఈ పరమనే అనే లక్షణాన్ని పట్టుకోవడం కొరకు దేహమును ధరించాం ఇదిట మానవుడు దేహాన్ని ధరించడానికి కారణం ఒక మానవుడే ఈ పరమును తెలుసుకోగలడు ఈ పరం నిర్ణయాన్ని అందగలడు పొందగలడు దృఢీకరించి నిలబడగలడు అట్టి పరమైనటువంటి పారమార్థికమైనటువంటి ఐహికము పారమార్థికమని జీవనము రెండు పార్శ్వములను కలిగి ఉంటుంది మనమందరం భగవంతుడు భగవంతుడు అని అంటూ ఉంటాం షడైతే ఆరు లక్షణములు కలిగిన వాడి దాని స్థా ఆ స్థానంకు భాగమని వేరు ఏమిట అవి అంటే ఐశ్వర్యము ధర్మము యశ కీర్తి అలాగే ధృతి బల ప్రకాశము ఇవన్నీ ఒక స్థానం నుంచి వెలువడుతున్నాయట ఆ స్థానం మనకు భాగం ఇది ఒక రకమైనటువంటి విచారణాక్రమం దీనికి సరి అయిన పద్ధతి ఏమిటంటే ఈ ఆరు లక్షణములు కూడా బిందు నుంచే వ్యక్తం అవుతారు అనంత ప్రకృతి కూడా బిందుస్థానం నుంచే వ్యక్తం అవుతాం అణుస్థానం నుంచే వ్యక్తం అవుతుంది అని కాణాదుడనే మహర్షి చెప్పాడు యాటం థియరీని बी महर्षुलू वारी वारी पिशोधना पद्धत प्रकृति परमात्मे एट्ला अने अंशा स्वीक वारी वारी साधना पद्धत वारी वारी परशोधना पद्धत शब्दों आश्री उपवास मादम आश्री उपवास मे అట్లే ప్రకాశమును ఆశ్రయించి ఉపాసన చేసి పరిశోధన చేసిన వారు కొంతమంది ఇలా వారి వారి యొక్క సాధన రీతులను అనుసరించి పరిశోధనను అనుసరించి వారు వారి యొక్క జీవనంలో వారి పరిశోధనా కాలాన్ని ఉపనిషత్తులుగా వ్యక్తీకరించారు తరువాత తరం వారికి వాటిని బోధించి అందించారు దర్శింపజేసారు ఉపనిషత్ దర్శనం అన్నారు అయితే వీళ్ళందరూ చెప్పింది ఏమిటయ్యా అంటే ఎంతగా దీన్ని వడపోసినా కూడా ఎటు చూసినా కూడా విశ్వతేజస ప్రాంగ ప్రత్యేగాత్మలని విరాట్ హిరణ్య పేరు మీద అనేక రీతులుగా పిండ బ్రహ్మాండ పద్ధతులుగా సాంఖ్య విచారణాక్రమంలో వివరించి చెప్పబడినదంతా దేహధారి అయినటువంటి దేహి ఒక్కడ ఎనిమిది మందే భగవద్గీతరావు వేదవ్యాసుడు సమాధానం చెప్పాడు అష్టమూర్తి లలిదాసనామని చెప్పింది అష్టమూర్తి రజా జీ ఆయన చెప్పాడు గుమిరాపో అన లోవాయు అహంకారీయం మే భిన్నా ప్రకృతి అష్టధా ప్రకృతి అంటే ఎనిమిది కలిస్తే ప్రకృతి అని నిర్ణయంగా చెప్పాడు ఇంకేం చెప్పాడయా అన్నిటికంటే ముందున్న వాడు నేనే నా తర్వాతే బ్రహ్మచ్చాడు బ్రహ్మ తర్వాత ప్రజాపతులు వచ్చారు ప్రజాపతులు మను ప్రజాపతుల తర్వాత మనవులు వచ్చారు మనవుల తర్వాత సకల సృష్టి వచ్చింది సృష్టి ఆది అందులో నేను ఒక్కడనే ఉన్నాను ఎవరూ లేరు ఏదీ లేదు పంచభూతాలు లేవు అష్టప్రకృతులు లేవు నేనన్నది లేదు इलाजी पुरुषोत्तम प्राप्त सूर्यचंद्राग्न प्रकाशम ये चोटन प्रकाशिंप ले स्थान प्रकाशिंपचे लेव अदी ना स्थाई उन्न गुणनाशन रिने परमात्मा ఇలా క్షరపురుషుడిని అక్షరపురుషుడిని పురుషోత్తముడిని నిర్ణయంగా చెప్పే పనిలో ప్రస్థానత్రయం చాలా విశేష వ్యాగినటువంటి వ్యాఖ్యానాన్ని చేసే కాబట్టి ఈ విచారణాక్రమం అంతా చేసినటువంటి వారంతా ఎవరైతే ఉన్నారో ఈ అధ్యయనం ద్వారా వాళ్ళు కొన్ని నిర్ణయాలను పొందారు సాపేక్ష సాక్షిక్షరుడు అని నిర్ణయం చేశాడు అంటే వ్యవహార సాక్షి లేక విషయ సాక్షి లేక ఇంద్రియ సాక్షి లేక జగజ్జీవేశ్వరత్రయములో జగత్తు జీవుడు ఇద్దరికీ సాక్షి అయిన ఈశ్వరుడు ఇలా రకరకాలైన అన్వయభేదాలతో చెప్పబడింది అయితే ఇంతకీ తనుత్రయమ అష్టతనువులా అంటే అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతిగా ఎనిమిది దేహములు వేదాంత పంచవింశతి ఆధారంగా అక్షర బ్రహ్మాండ పంచీకరణ పద్ధతిగా ఈశ్వర పంచీకరణ పద్ధతిగా దృగ్ దృశ్య వివేకాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం చేసినప్పుడు ఎనిమిది తనువులు ఎనిమిది వ్యవహారములు ఎనిమిది లయములు అష్టతను నిర్ణయ పద్ధతి అని దీనికి పేరు ఈ అష్టతనువులు తాను కానిది అష్టతనువులు అడవి బట్టెను ఇష్టమేమి లేకపోయను అలా ఈ అష్టతనువులను ధరిస్తున్నటువంటి ధారయేత్ ఇది ధర్తరాష్ట్ర అని మహాభారతం ఒక నిర్ణయం చెప్పింది ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు యొక్క उड़कल वील धार्वराष्ट्रटे धरने वार धरी वारेवरो वार्दों धार्व राष्ट्र धर्म्रे आसरी काबी धर्मसूत्राली कोई ब्रह्म सूत्र मध्य भेद उठा लौकिका ऐहिका असरी तौब शात पद शात पारमार्थिक धर्मसूत्र ब्रह्म सूत्र తొంభై తొమ్మిది శాతం బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానం ఒక్క శాతమే ఐహిక కర్మాచరణ కాబట్టి ఆ సూత్ర సముచ్చయాన్ని స్వీకరించేటప్పుడు ఏది ప్రధానంగా చెప్పబడింది అనేది ఆలోచించి జాగ్రత్తగా అనుభవజ్ఞులైనటువంటి వారి దగ్గర అన్వయ వ్యతిరేకాలను బాగా తెలుసుకోవాలి ఇలాగే యోగ సూత్రాలు అలాగే వ్యాకరణ సూత్రాలు ఇలా రకరకాల సూత్ర సముచ్చయాలు భారతావనిలో ఉన్నాయి న్యాయ సూత్రాలు వైశేషిక సూత్రాలు ఇత్యాదులన్నీ ప్రబలంగా ప్రాచుర్యంగా ఉన్నప్పటికీ ఒక దేహధారి తనువున సకల అవస్థలు జనించి సనిన విధమున మన రోజువారీ జీవితాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా స్వీకరించారు మేలుకుంటున్నావు కలగంటున్నావు నిద్రపోతున్నావు సకల అవస్థలు తురియం కూడా ఉంది ఈ నాలుగింటినీ స్వీకరించాడు జాగ్రత్త స్వప్న సుశుక్తి తురియము స్వీకరించి జాగ్రత్తలో జాగ్రత్త జాగ్రత్తలో స్వప్నము జాగ్రత్తలో సుశుక్తి జాగ్రత్తలు తుర్యము స్వప్నంలో జాగ్రత్త స్వప్నంలో స్వప్నము స్వప్నంలో సుశుక్తి స్వప్నంలో తురీయం సుషుక్తిలో జాగ్రత్త సుశుక్తిలో స్వప్నము సుశుక్తిలో సుశుక్తి సుశుక్తిలో తురీయం తురీయంలో జాగ్రత్త తురియంలో స్వప్నము తురీయంలో సుశుక్తి తురియంలో తురీయం నాలుగు అంతర్దశాభేదముల చేత ఈ నాలుగు అవస్థలు కూడా పదహారు అవస్థా నిర్మా నిర్మాణములుగా కనబట్ట వీటికి సకలావస్థలని పేరు ఈ నాలుగు నాలుగు పదహారు విభజనలకు సకలావస్థలని పేరు ఇవన్నీ జని జనించిన విధమున ఎవరికి జరిగినాయి ఇవన్నీ దేహికి జరుగుతున్నాయి దేహమునకు కాదు కనుగొని చూడ దేహియే దేహమే జడం అనే దృష్టిని స్వీకరిస్తే దేహి దేహముల తెరవు పాదు బ్రహ్మం దానియందు జడచేతన భేదం లేదు ఆధార ఆధేయ భేదం లేదు అది అద్వయం అభేదం అనామయం అకారణం అచ్యుతం మరి అట్టి బ్రహ్మం ఇందు దేహం ఎచ్చట దేహారి ఎచ్చట ఈ రెండు లేవు కదా అప్పుడు మరి సకలావస్థలనబడే నాలుగు నాలుగు పదహారులో అవన్నీ అష్టతను నిర్మితమైనటువంటి పద్ధతిగా అష్టతను వ్యవహార నిర్మిత పద్ధతిగా అష్టతను లయ పద్ధతిగా ఈ షోడశావస్థలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఆ అష్టతనువులే కానీ ఈ షోడశావస్థలే కానీ జనించి చనిన విధమున ఒక శిశువు పుట్టాడు పుట్టగానే ఏడ్చాడు అన్నారు రోదించాడు అన్నారు రోదించలేదయ్యా జనించు ప్రతి శిశుగళమున్న పల్లికి నీవన రాగత రంగం అది జీవన రాగమయ్యా అన్నాడు కవి కాబట్టి జననం నుంచి మరణం వరకు మనం ఒకటే రాగం పాడుతున్నాం ఆరునొక్క రాగం అది జీవన రాగం मरी अष्टत निर्मित्व चनलू प्रज्ञ अन बड़े चैतन्यवटी एक दीन के अहमात्मा केश सर्वभूत आशय स्थित అహమాదిత్యత్యంత్యా భూతానం స్చేతన ఇలాంటి వాక్యాలు పదాలన్నింటినీ స్వీకరించాలి రకరకాల శ్లోకాల్లో రకరకాల అధ్యాయాల్లో రకరకాల చోట్ల ఇలా గుదిగుచ్చబడినట్టుగా సమన్వయపడేటువంటి పదాలు చాలా ఉన్నాయన్నమాట సూత్రే మణిగణా ఇవ ఇదో ఉపమానం ఒక సూత్రం మణులు ఎక్కిస్తే మణులు మాత్రమే కనబడే సూత్రం ఎట్లా కనపడకుండా పోయిందో అలా ఈ అష్టధర్నులు ఈ షోడశావస్థలు కూడా ప్రజ్ఞాసూత్రం మీద ఏర్పడ్డాయి అందువలనే ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ ఈయన జాతాని జీవంతి ఇలాంటి ఉపనిషద్ వాక్యాలన్నీ వచ్చినాయి ఇలా చాలా ఉన్నాయి ఒక వెయ్యి ఎనిమిది మహావాక్యాలకి ఎవరికైనా అవకాశం ఉంటే ఆ ఒక వెయ్యి ఎనిమిది మహావాక్య సముచ్చయానికి సంబంధించినటువంటి ప్రార్థనాగాన ప్రచార సంఘం వాళ్ళు ఒక వెయ్యి ఎనిమిది మహావాక్యాలను ఆ ఒక వెయ్యి ఎనిమిది మహావాక్యాలకి గనక వ్యాఖ్యానాన్ని అన్వయ వ్యతిరేకాలని సరి అయినటువంటి పద్ధతిగా విచారణ చేస్తే వేదాంత పాఠం అంతా వచ్చేస్తున్నాడు అలా ఈ సకలాగమములు నిగమములు ఆగమములు కానీ నిగమములు కానీ ఈ షోడశావస్థ నిర్మితమైనటువంటి పరిణామక్రమాన్నంతా అందించేటటువంటి పద్ధతి ఇవన్నీ జనించి చని విధమున ఇవి ఎట్లా పుడుతున్నాయో ఎట్లా పోతున్నాయో కష్టతనములు ఎలా పుడుతున్నాయో ఏ రాగం మీద అనుసృతమవుతున్నాయో అనుస్యూతమవుతున్నాయో అనుశృతం అవుతున్నాయో ఏ రీతిగా చనుతున్నాయో లేకుండా పోతున్నాయో లీనమవుతున్నాయో విలయం చెందుతున్నాయో లీనమవడం వేరు విలయం చెందడం వేరు తిరిగి వచ్చే పద్ధతి ఏమో లీనమయ్యే పద్ధతి తిరిగి రాని పద్ధతి వెల్లయించింది పద్ధతి అకలంకమైన బయలు ప్రకటం లేని ఎరుక బయలును దర్శించాడు దర్శించిన స్థితి నుంచి ఎరుక పద్ధతిగా ఉన్న పిండ బ్రహ్మాండాలను చూచాడు అష్టతనువులు లేవు కలలో తోచిన ఏనుగులు గుర్రములు పాల్బలములు పదాతి దలములు ఇది ఒక ఉపమానం చెప్తారు భోజరాజు గారు బ్రహ్మముహూర్త కాలంలో లేచారు అంతఃప్రవాక్ష నుంచి ఒక పక్క చూచారు భారీ సేనాదళములన్నీ కావలి కాస్తూనే ఆహా ఇంతమంది సేనా సము సముద్రంలాగా తలపిస్తున్నటువంటి ఈ సేన అంతా నన్ను రక్షిస్తుంది కదా అనుకున్నాడు మరొక గవాక్ష నింది చూశాడు ఎంతోమంది సేవకులు వారి సుప్రభాత సేవకై వేచి ఉన్నారట ఆహా ఇంతమంది సేవకులు సేవిస్తున్నారు కదా అనుకుంటున్నాను మరొకలా క్షణించి చూసాడట దేవాదిదేవుడైనటువంటి ఈశ్వరునకు సుప్రభాత సేవలు అందించడానికి పైతాళికులు విద్యాధితులు పండితులు సుప్రభాత కీర్తనలు చేయడానికి మరొక వైపు కనబడ్డారట ఆహా ఇంతమంది నన్ను కీర్తిస్తున్నారు కదా అనుకున్నారు నాలుగవ పాదాన్ని ఆ అందుబాటులో ఉన్నటువంటి పండితుడు పూరించాడటరకు ఇవన్నీ ఎక్కడా అని అడిగాడు ఇంతకు ముందు వరకు ఇవన్నీ ఎక్కడా అని అడిగాడు అడగగానే భోజమహారాజుకి జ్ఞానోదయమైంద ఇవన్నీ లేవు కదా కలలోతోచిన ఏనుగులు గుర్రములు పదాతి దళములు సేవకులు విద్యాధికులు పండితులు పామరులు శ్రామికులు వైతాళికులు కవులు గాయకులు పెక్కురు అనేకులు వ్యవహరించిరి చని రీ ఒకరైన కలరే మేల్కన్ అలాలో వీళ్ళంతా వచ్చారట వ్యవహరించారట పోయారట మేల్కొని చూశారట ఒక్కడు కూడా లేవాట వీరంతా ఎక్కడా లేరు కదా మరి మేల్కొన్నవాడికి కూడా లేరు కదా అట్లే ఎరుక అనేటి కళ నుంచి మేల్కొని బయలును దర్శించినటువంటి వాడికి ఈ ఎరుక అనేటి కళలో సంగతులు లేవు కదా మనం కూడా దేహదారులం కదా జననం నుంచి మరణం వరకు త్రిపుటి ద్విపులకు సంబంధించినటువంటి కల అనే వ్యవహారం జరుగుతుంది కదా త్రయంబం యజామే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వామివనా ఇది మృత్యుంజయ మహామంత్రం దీని సిద్ధి కలిగితే జన్మ లేదని మరు జన్మ లేదని తెలియటం కాదు జన్మించలేదని తెలుస్తుంది మృత్యువు తెలుస్తుంది ఏ స్థితి ఎందున్నవాడికైతే జనన మరణములు లేవో ఆ స్థితి ఎందు నిలకడ చెందుతాడని లక్ష్యార్థం త్రయం బకం మూడు మూడుగా ఉన్నటువంటి త్రిపుర త్రిపురత్కరణమైనటువంటిదంతా యజామహే ఏ మహేశ్వరుని యొక్క యజ్ఞంలో నుంచి త్రిపుటిగా ఆవిష్కరింపబడ్డయ్యో సుగంధిం పుష్టివర్ధనం సుగంధిం ఏమిటండి ఇది ఘరాణాశక్తికి సంబంధించినటువంటి గంధతమ్మాత్రకు సంబంధించినటువంటి వాసన దుర్వాసనలకు సంబంధించింది కాదు ఇది దివ్యత్వమునకు సుగంధం పేరు ఈ అనంతమైనటువంటి ప్రకృతి సృష్టి త్రివృత్కరణమైనటువంటిదంతా కూడా దైవీహ్యేష గుణమయీ మమ మాయా దురత్యయ మామే ప్రపద్యంతే ితే ఆ గుణములు హీనములు కావే అవి దివ్యములు పరమహంసంటారు విషయరసంచేత పూరించబడినటువంటి ఇంద్రియములను దైవరసంచేత కనుక నువ్వు పూరించినట్లయితే ఇహమే పరమై ప్రకాశిస్తుంది అంటాడు అవతారు ఆ రీతిగా సుగంధిం పుష్టివర్ధనం పుష్టి తుష్టి ఈ రెండు కూడా దివ్యత్వానికి సంబంధించినవే ఉన్నదంతా దివ్యత్వమే ఉన్నదంతా దైవతమే ఉన్నదంతా ఈశ్వర్యమే ఉన్నదంతా బ్రహ్మమే ఉన్నదంతా ఆత్మయే ఒకే ఆత్మ దేహాత్మ అంతరాత్మ పరమాత్మగా ఉన్నది దేహాత్మక్షరపురుష అంతరాత్మక్షరపురుషు పరమాత్మ భావన పురుషోత్తం భావమిగన్ ఆత్మా మేలుకు నవే కాబట్టి ఒక దేహధారి తనువున సకల వస్థలు జనించి చని విధమున అకలంకమైన అకలంకం అంటే కళంకము అంటే మత్స అకళంకం అంటే మత్స లేని పద్ధతిగా కళంకము అంటే మలినం అకళంకము మలినం లేని పద్ధతిగా మలిన రహితముగా మల విక్షేప ఆవరణ దోషములు లేకుండా పంచమలములు లేవు విక్షేపము లేదు ఆవరణము లేదు ఇవేమీ లేని పద్ధతిగా ఉన్నటువంటి వయలులో ప్రకటం వై లేని ఎరుక అనంతరం తానే వచ్చి వయలుండజూచి ములుగుత సందు లేక ఉన్నటువంటి బటబేలను దర్శించి అందుతన మూలమును కాన్స లేక ఆధారము లేక ఆశ్రయము లేక సూత్రము లేక గోత్రము లేక బీజము లేక తనము ముచ్చట పరికించి అటు బయల్ని చూసింది ఇటు తనను తాను తెలుసుకుంది తను తాను ఎరుగుట అంటే ఇది పద్ధతి ఎరిగితే ఏమైందట తన మూలమును చూడ తానే లేకపోయాను ఈ రీతిగా ఒక ఉండేటందుకు లేక ముచ్చట పరికించి లేచి అంటే మేల్కొని బయలునందు మేల్కొని చూసి ఒక కొంతసేపు అయినా ఉండేటందుకు లేక అంటే ఆశ్రయం లేక మనం సాధారణంగా మన లోపల ఒక పద్ధతి ఉంది అది ఏమిటంటే గబ్బిలం పద్ధతి ఏదో ఒక రీతిగా అది దేహధారణలో పనిచేస్తుంటుంది ఆ వాసన ద్వారా ఏదో ఒక చూరు పట్టుకు ఏదో ఒక ఆశ్రయాన్ని పట్టుకు వేలాడుతుంటాడు ఆశ్రయం లేకపోతే వాడు ఉండలేడు ఓ చెట్టుకొమ్మ ఓ చూరు ఏది లేకపోతే ఓ గుహ ఓ చీకటి ప్రదేశము ఎక్కడో ఒకచోట అజ్ఞానతిమిరాంధ జ్ఞానాంజనశలాకయా చక్షున్మీలి తస్మై శ్రీగురవే నమ ఈ సూత్రంలో చాలా గొప్ప సూత్రం అండి ఇది అజ్ఞానతిమిరాంధ జ్ఞానాంజనశలాకయా కళ్ళు మూసుకుంటే నీకు చీకటి వచ్చిందయ్యా ఆ చీకటే అజ్ఞానం కళ్ళు మూసుకుంటే ఒకనికి ప్రకాశం వచ్చిందయ్యా వాడు జ్ఞానాంజనాన్ని ధరించాడు జ్ఞానం అనే కాటుకను ధరించాడు శలాకయా చక్షురున్మీలితం ఏనా ఎలా చూసాడు వాడు ఉన్మీలనమైనటువంటి ఉన్మీలనత పొందినటువంటి దృష్టిని కలిగి ఉన్నాడు ఆ చక్షువులు అంటే అర్థమే కనులను నిక్కించి కనుబొమల నిక్కించి भ्रोर्म्यम तन मध्यमुन तुता सहस्रमंडलवर्ती गुहमूर्ति वेड़कनी सर्वव्यापकम अन विश्वाधिगम शमशुमारक चक्र मध्यस्थानंदली भूमा ब्रह्मरंध्र मध्यस्थान निग्गे दृष्टि कल इधी उन्मीलनमेंट नेत्रे ఇలా దృగ్దృశ్య వివేకాన్ని భ్రూ మధ్యం నుంచి భూమా మధ్యం వరకు కూడా నడపగలగాలి దర్పణ విద్యా విధానంలో వేరే పద్ధతిగా ఉంది కనులు మూసి చూస్తే ఏది కనపడదయ్యా కనులు తెరిచి దర్పణ విద్యను కనాల అలా ఆర్య దర్పణమున సాంఖ్యతారకమనస్కవిధిగా పెన్న బ్రహ్మాండ సముచ్చయమేర్పడి వ్యవహరించి తనకు తానే లేకపోయిన రీతి బయలును కాన్సవలే ఇది దర్పణ విద్యా ఇది కూడా ఉన్మీలినమైనటువంటి చక్షువులే కాబట్టి చూపునంటి మనసు సుజ్ఞానికి ఇది వేదాంత పద్ధతి అదేమో దర్పణ విద్యా పద్ధతి అక్ష విద్యాపరిసరి అంటారు సరే ఏ సాంప్రదాయమైనా బయలును దర్శించి లేచి కళ నుంచి మేల్కొని ఎరుకనే కలను విడచి మేల్కొని లేని ఎరుకను కని అది ఏర్పడి జనించి చని విధమేదో తెలిసినవాడై ఒక కొంతసే పైన ఉండేటందుకు లేక తుర్యస్థితి ఎందుకు చేరిన వాడికి బాగా అర్థమైపోతుంది ఇప్పుడు మేల్కొన్నాడా అంటే ఇదమిద్దంగా చెప్పలేడు ఇప్పుడు నిద్రపోతున్నాడా అంటే అది ఇదమెధంగా చెప్పలేడు అని ఇంద్రియ వ్యవహారము జగద్వ్యవహారమునకు సంబంధించినటువంటి కలమాత్రపు వ్యవహారం జరుగుతోందా జరగటం లేదా అంటే అది కూడా చెప్పలేను అన్నాడు అందుకని సహజ సమాధినిష్ఠులైనటువంటి మహనీయులు నిద్రాపరవశుడైనటువంటి బాలుడు ఉలిక్కిపడి లేచి చూస్తే చూస్తాడో ఆ రీతిగా అష్టతను నిర్ణయాన్ని చూశాడు ఆ రీతిగా షోడశావస్థల నిర్ణయాన్ని చూసాడు ఆ రీతిగా లేని ఎరుక పద్ధతిగా చూచాడు ఆ రీతిగా సకలము తన వెంట చను దేరా చను అన్న దాంట్లో అన్నీ కలిసిపోయినాయి దేవుడు బ్రహ్మము శరుడు అక్షరుడు పురుషోత్తముడు ఒంటకు దాపల వెలుపల సున్నలొకటి చేర్చిన ఆ ఒంటి సున్న ఎవు అటో సున్నా ఇటో సున్నా ఓంకారాన్ని ఉచ్చరించడానికి వీలు లేకుండా శబ్ద బ్రహ్మే నిశ్శబ్ద బ్రహ్మం అట్లే ఎరుక బయలును దర్శించగానే తానే లేకుండా పోయింది ఇది కూడా ఒక ఉపమానోపమయ పద్ధతి అలా సకలము ఇక్కడ సకలము అంటే ఆ సర్వం ఆ సర్వము ఓంకారమే కదా ఓమితి ఏకాక్షరం బ్రహ్మ ఆ బ్రహ్మం అనేటి కూడా ఏకాక్షర వాచ్యమైనటువంటి ఏకాక్షర శబ్ద బ్రహ్మమైనటువంటి ప్రణవము నుంచే ఉత్పన్నమైంది అట్టి ప్రణవము సకలము తన వెంట చనుదేర చను ఏ ఎరుక చేత నిర్మితమైనటువంటి నాదబిందు కళత్రయాములై నాదబిందు కళల చేత ఏర్పడినటువంటిదై కళ నిష్కళ కాగాని సర్వం శూన్యం శూన్యం సర్వం కాగానే ఆ నిష్కళ అన్న స్థితిలో తన వెంట రచను తేరచను ఇకపోవడానికి వేరే ప్లేస్ లేదు వేరే దేశం లేదు వేరే కాలం లేదు సంకల్పం లేదు శూన్యం లేదు కాలం లేదు దేశం లేదు అతీతం లేదు సాక్షి లేదు ఆవరణ లేదు ఎరుక పద్ధతిగా చెప్పబడినవి అక్కడ లేదు సకలము తన వెంట ఎక్కడ బట బయలుండ చూచి తన ముచ్చట పరికించి లేచి ఇది చాలా ముఖ్యమైనది బట్టబయలుండ చూచి తన ముచ్చట పరికించి లేచి మేలుకొన మేలుకొంటే कल सदशनदा लेद अटे बट बहल दर्शन महनीय देश के मतक आ रीतिद निर्णय ఏ తనకూతాను తన కూతాను ఏ తెంచునో గుర్తలీల బయలు లోపల వాలాయం తనకూతానే కూతానే వచ్చునోయన్నా వచ్చి హెచ్చి చచ్చునో ఎన్నా ఈ లోపలనే బట్ట బయలున్న తిరిగితే ఏ లోకమున నిల్వజాలా తెగకుంటే వచ్చునో ఎన్నా వచ్చి తెచ్చి తచ్చునో మేలుక సుషుద్ధిలోపల ఏ లీలం తన కూతాను ఏ తెంచునో గుర్త ఆ లీల బయలు వాలాయం తన కూతానే వచ్చునోయన్నా వచ్చి హెచ్చి సచ్చునో ఎన్నా ఈ లోపలనే బట్ట భయలున్నా తిరిగితే ఏ లోకమునా నిల్వ జాలలు ఎరుగకుంటే వచ్చునోయన్నా వచ్చి హెచ్చి చచ్చు నోయన్నా ఇది పదవి భద మనం అందరం నిద్రపోయాం నిద్రపోతున్నవాడికి మేలుక ఎక్కడి నుంచి వచ్చింది మెలకువ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు లేపుతున్నారు తనకు తానే వచ్చింది తానుగా వచ్చింది ఏం చేసింది తెచ్చింది మేల్కొన్నాడు వ్యవహరించాడు శ్రమించాడు అనుభవించాడు మళ్ళీ ఏమైంది మరలా ఏ ఏ నిద్ర నుంచి అయితే ఈ మెలకు పుట్టిందో మరలా ఆ నిద్రలోనే ఈ మెలకు వచ్చి వచ్చింది వచ్చునోయన్నా వచ్చి తెచ్చి సత్నోయన్నా ఏ తెలుగుతో అయితే ఈ కాలమంతా అంతా వచ్చి హెచ్చి జరపబడిందో ఆ తెలుగు అంతా గాఢ నిద్రలో పోయింది మళ్ళీ మరి ఇప్పుడు నేను ఆ తెలివితోనే కదా సకల వ్యవహారం నిర్ణయిస్తున్నాను చేస్తున్నాను కర్త భోక్త అకర్త అవ్యవహారి ఏ పేరుగా సాక్షి సాక్షి ఇవన్నీ ఏ సూత్రం మీద ఆధారపడున్నాయో ఆ ప్రజ్ఞాసూత్రం అనే ఎరుక వచ్చి హెచ్చి చచ్చునోయన్నా తన మూలమును తా ఎరుగని తానే లేకపోయింది బయలు లోపల వాలము తన కూతానే ఇదంతా ఒక బయలు అనే ప్రదేశంలో జరుగుతుంది ఉదాహరణ చూపు ఆకాశంలో కొండ ఏర్పడిందా కొండలో ఆకాశం ఏర్పడిందా అంటే కొండని ప్రధానంగా స్వీకరించి కొండ మధ్యలో ఉన్న ప్రదేశం మేరకేను విచారణ చేసినప్పుడు కొండ బయటున్న ఆకాశాన్ని గుర్తించనప్పుడు పరిమితమైన సాపేక్షమైన దృష్టి కలిగి ఉన్నప్పుడు ఘటాకాశమే सत्यमें भ्रमित घटन पगलेश घट में उठ आकाशे चर निजा की आकाश वे पड़ी लेरदी लेकिन भ्रांति चटमंपय आकाश आकाशन అలాగే ఘన సుషుక్తిలో ఆకాశస్థితిలో ఉంటున్నాం మనం కూడా మిగిలినటువంటి నాలుగు భూతముల యొక్క తెలివి ఈ ఆకాశంలో లేవైపోయినమైపోయి మరలేమైంది పునః ప్రతిపాదించబడి వృత్తి సహితమై ప్రియ ప్రమోద ప్రియమోద ప్రమోద సహితమై రసనాయుతమై సంస్కారభూయిష్టమై స్వభావజన్యమై విహేంద్రియాధిష్టానమై వ్యక్తమై వ్యవహారమై కర్తయ భోక్తై లీనమై పునః ఆకాశస్థితి అందు లేదు ఇది నిత్య ప్రళయం ఈ నిత్య ప్రళయం అనే అఖండంగా వ్యాపించినటువంటి బయలునందు ఈ అనంత విశ్వం ఒక్క అవకాశంతో పుట్టింది ఆ అవకాశమే వ్యాపకమైంది వ్యాపకమై సకల బ్రహ్మాండ సృష్టి చేసి బ్రహ్మాండ సృష్టి సకల జీవ సృష్టి చేసింది పునః విరమించింది బయలు ఎట్లున్నదో అట్లే ఉన్నాయి ఏ మార్పు లేక విశ్వవ్యవహారం అంటకుండా ఉన్నది వ్యాపకమై ఉన్నది అనంతమై ఉన్నది అణువు మహత్ అన్న భేదం లేకుండా జీవుడు బ్రహ్మం అనే భేదం లేకుండా కాబట్టి ఇదంతా కూడా ఒక వలయంగా జరుగుతుంది ఒక సైకిల్ చక్రభ్రమణంగా జరుగుతుంది అందుకని అష్టతనువులకు సూత్రం భ్రమేణ అహం భ్రమేణోహం భ్రమతి సర్వస్వం సర్వము శూన్యము రెండు కూడా కదలడం అనేటటువంటి ప్రక్రియతోనే ముడిపడు తనకు తానే వచ్చునోయన్నా తనకు తానే వస్తోందో మెలకువా నిద్ర ఆ రీతిగానే ఎరుక ఏర్పడి బ్రహ్మాండం ఏర్పడి అఖండ ఎరుకనందు ఖండ ఎరుకలు ఏర్పడి మలిన ఎరుకలు ఏర్పడి మిశ్రపుడు ఎరుకలు ఏర్పడి చిట్ట చివరకు మారల పరారూప ఎరుకైంది తానే లేకుండా ఈ లోపలనే బట్ట బయాలున్నా ఎరుకే चूसी चूसी चूसी चूसी चूसी वस्तु रहीत द्रष्ट्रुरत दृग्रहित दृश्यरहित रही पद्धति निरसे पद्धति तन तुम पोगोट्कने पद्धति बट बयाना ఏ లోకమున నిల్వాలదు మూడు లోకాల్లోనూ నిలవదు మూడవస్థల్లోనూ నిలవదు పద్నాలుగు లోకాల్లోనూ నిలవదు షోడశ అవస్థల్లోనూ నిలవదు అష్టతన నిర్ణయంలో నిలవదు త్రిపుటిలోనూ నిలవదు ద్విపుటిలోనూ నిలవదు దీనికి రాజయోగి అయినటువంటి పొందాల రాజయోగీంద్రులు అభావ పద్ధతి అనే ఒక పద్ధతిగా పరిపూర్ణ బోధకు అన్వయం చేశారు వస్తు ద్రవ్య గుణ కర్మ స్వభావ సమవాయ అభావాలు వీటన్నింటినీ అభావం అంటే లేకుండా చేయడం ఇవన్నీ లేనివని నిరూపించడం ఈ ఏడు రీతులుగా అభావ నిర్ణయ పద్ధతిని వారు స్వీకరించి వీటన్నింటికి ఏడు లక్షణాలు చెప్తారన్నమాట ద్రవ్య గుణ కర్మ సమవాయ స్వభావ అభావ ఈ రీతిగా వస్తునిశ్చయ జ్ఞానం ఏర్పడేట్లు చేస్తారన్నమాట అంటే లేనిదని నిరూపించడమే వస్తునిశ్చయ జ్ఞానం ఉన్నదని నిరూపించడం కాదు ఈ లోపలానే బట్టబయలున్నా తిరిగితే ఏ లోకమునా నిల్వజాలదు అలా బట్టబయలు నిర్ణయమైనటువంటి వాడికి ఎరుకు నిలవడం లేదు తెగిపోతుంది విడిపోతుంది రహితం అయిపోతుంది నిరసించబడుతుంది ఎరుగాకుంటే వచ్చునో ఎన్నా వచ్చి హెచ్చి చచ్చునో ఎన్న బీజం అంకురించింది వచ్చింది వృక్షమైంది హెచ్చింది మూల ఛేదమైంది చచ్చింది ఈ ఉపమానాన్ని స్వీకరించారు మళ్ళా ఈ ప్రత్యక్ష ఉపమానాన్ని స్వీకరించి భూమి లోపల ఎక్కడో విత్తనాలు ఉన్నాయి మనకేం కనపడలేదు కాలం ఆసన్నమైనప్పుడు అనుకూలమైనటువంటి ఋతువునందు ఒక్కొక్క బీజం అంకురించింది వచ్చింది మూలము ఏర్పడింది హెచ్చింది మరలా పరిణామక్రమంలో వృద్ధిక్షయాలు ఏర్పడ్డాయి మరల మూలఛేదమైంది చచ్చింది ఎక్కడ అంకురించిందో అక్కడే హెచ్చింది అక్కడే చచ్చింది భూమికి ఏమైనా ఎరుక కలిగిందా లేదు సముద్రాన్ని ఉపమానంగా సేకరించండి అనేక జీవజాలం ఏర్పడింది వచ్చింది తెచ్చింది అవి కూడా సంసారం చేసింది బహుడముగా సంసారం చేసింది కోటాను ఏర్పడ్డాయి మరలు అక్కడే చనిపోయింది సముద్రానికి ఏమైనా ఎరుక కలిగింది ఖగచరములు ఎన్నో ఆకాశమునందు సంచరించినవి వాయువు ఆధారంగా సంచరించలే ఏమైనా వాయువుకు కానీ ఆకాశమునకు గాని ఆయా చారణ ఆ ఖగచరముల యొక్క చరణ కదలికలు ఏమైనా ఎరుగైందా లేదు కదా కాబట్టి తరచి ములుబృత్సలేక ఇరుక లేక ఉన్నది పంచభూతాత్మకల్లో కూడా అలాగే ఉంది అణువుకి అణువుకి మధ్యన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ఖాళీ ప్రదేశం అనేటటువంటి బయలు ములుబుత్స సందు లేక ఉన్నది కదలక ఎరిగితే ఏ లోకమున నిల్వజాలలు బయలున్నదిగితే ఏ లోకంలో కూడా నిలవటానికి అవకాశండి ఎరుగకుంటే వచ్చునో ఎన్నా వచ్చి సద్భిచ్చి సచ్చును ఎన్నా కాబట్టి మరణాల మధ్యలో ఉన్నదంతా मूड़े रायण अंट्या कटे कटे अंद अलाक कथंत कलते अन विश्वा संबंधी अखंड एरकथंत मूड मटल जपब्या अन्ट देश के अब वीचि सच्चूनोना సులభంగల్ గురు హరి ఓ శ్రీగొరుభ్యో నమ హరి ఓర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ వశిషు సహ నోనస్ సహ వీర్యం కరవహై తేజస్సు నవధీతమస్ వా ం శాంతి శాంతి శాంతి స్వగురు నిజగరు పరమగురు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీ ఓ శ్రీ గురుగ్యో నమ अरे हे ओ